కీర్తన సంఖ్య మూడు వందల ఇరవై ఎనిమిది కలిమిలేములెల్లా కాలము స్వభావము తలపులో జ్ఞానము దక్కెడిదొకటే పుట్టుగులు జీవునికి పూచిన స్వభావము వొడ్డి ఇదే సారె సారెవనేలా పట్టినానాటి బ్రతుకు ప్రపంచము స్వభావము కొట్టగొన హరిముక్తి కోరెటిదొకటే మక్కువ సంసారము మాయల స్వభావము చిక్కి కన్నవారికెల్లా మొక్కుకొనేలా తక్కక రక్షించేది దైవము స్వభావము నిక్కపు వైరాగ్యము నిలుచుటవొకటే కప్పిన భోగములెల్లా కర్మము స్వభావము తప్పక ప్రియము చెప్పేదైన్యమేలా ఎప్పుడు శ్రీవేంకటేశకు గలవు చప్పుడు సేయక నీకు శరణనేదొకటే